ీర్తన నీకేల ఈ గుణము నీవేమి గట్టుకుంటివి ఈ కడలా మేమిటు నిన్ను గొలుతుము మాటలకులోగాని బ్రహ్మమనంట దాచి మాటాడకుండేవు సుమ్మీ మాతో నీవు నీటున మనసులో నిలుపరాని వాడనంట పాటించి మాకు పొడసూపకుంటే గతియేది ఏది శృతులకు పట్టరాని చోజ్యపు బ్రహ్మమనంట మతకాన చిక్కక మానేవు పతి విని గంభీరము బయటపడీనంట అతి గోప్యాన నిన్నదీ ఎట్టెరిగేమూ మాయవన్నుకొనిన ఉమ్మడి బ్రహ్మమనంట ఏ ఎడనైనా భ్రమయించేవు సుమ్మి పాయపుటల మేల్మంగ పతివి శ్రీవేంకటేశడ శరణంటి మీ ఇన్నిటామేలు మీ